నిశసి వేదాయు వేదేభ్యోిలం జగత్ నిర్మేతమహం వందే వ్యాకేష్ంశ్వరం సర్వలా పథక్ష్మాకారాంఛిత యొక్క దేహము ఈశ్వరుడు అనగానే మనకి ఉన్న కండిషనింగ్ ఏదైతే ఉన్నదో ఆ కండిషనింగ్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని ఈ పాఠం వినడము ఇబ్బందే చెప్పడము ఇబ్బందే ఎందుకంటే ఆ కండిషనింగ్ అడ్డుపడుతూ ఉంటున్నాయి అయితే చిత్రం అడ్డుపడటం లేదు కూడా ఎందుకునో నాకు అడ్డుపడుతుంది తప్ప లోకానికి అడ్డుపడుతున్నట్టుగా అనిపించదు జనులు కాంట్రడిక్షన్స్ ని రికన్సైల్ చేసుకోవటానికి అలవాటు పడుతున్నాయి గంగా తీరే గంగాదాసహ యమునా తీరే యమునాదాస అనే మోడల్ కి అలవాటు పడుతుంది కానీ తెలుగులో చెప్పాలంటే ఏ ఎండక గొడుగు పట్టి అని అలవాటులోకి వచ్చేశారు దాంతో ఉపనిషత్తు చెందినప్పుడు హిరణ్య గర్ణుడు అంటారు కార్తీక పురాణంలో శివుడు అంటారు ఇంకో పురాణంలో విష్ణు అంటారు మరో పురాణంలో బ్రహ్మ అంటారు అన్ని డిఫరెంట్ గా తీసుకు స్వీకరిస్తారు సో అంత వెరీ కలగాపుల ఉంటుంది తప్ప ఎక్కడ క్లారిటీ ఉండదు డిమార్క్సేషన్ ఉండదు డిస్క్రిమినేషన్ ఉండదు అటువంటి వాతావరణంలో ఉపనిషత్తుల్ని ఏం బోధిస్తాము అప్పుడప్పుడు జీర్ణమందే సుభాషితం అని మన మంచి మాట మనలోనే వేసేసుకుంటే వదిలిపోతుంది పైకి మాట్లాడకుండా ఉండడం మంచిది అని అనిపిస్తుంది మౌనంగా ఉండడం మంచిది ఎందుకు మాట్లాడడం మాట్లాడితే దానికి ఏదో ప్రతిక్రియ వస్తుంది మాట్లాడకుండా ఉండడం మంచిది అని అనిపిస్తుంది కాబట్టి సో ఇటువంటి కాంట్రడిక్షన్స్ తో కూడిన వాతావరణంలో ఉపనిషత్ తత్వాన్ని బోధించడం స్వీకరించడం కాని ఇబ్బంది అవుతుంది మీరు గమనించండి ఇక్కడ ఈశ్వరుడు అంటే పర్సనలైజ్డ్ గాడ్ కాదు సో ఒక మహాత్ములు అంటూ ఉండేవారు నువ్వు ఎప్పుడు ఏ ఏ సమయంలో జగత్తును చూస్తున్నావు అదే సమయంలో ఈశ్వరుణ్ణి చూస్తున్నావు యు ఆర్ లుకింగ్ ఎట్ ది వరల్డ్ యుడ్ లుకింగ్ ఎట్ దాడ్ దేర్ ఈస్ నో అదర్ గాడ్ దేర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ ది వరల్డ్ ఆ పాయింట్ అర్థం ఏంటి కదండి అంటే జగద్ూపంగా పరమాత్మయే ఉన్నాడు బియాండ్ ద వరల్డ్ గాడ్ ఈజ్ మై సెల్ఫ్ మీరు వరల్డ్ అని మిథ్యాన్ని త్రోసిపుచ్చిన తర్వాత ఇంకేం మిగులుతుంది అహం మిగులుతుంది ద్రష్ట మిగుతుంది ఆ ద్రష్టయే ఈశ్వర్ కాబట్టి ఆ విధంగా మనం ఈశ్వరుని స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి సో అది హిరణ్యగర్భతత్వము అని అంటారు అది మనం చూసినాము ఆ హిరంగ గర్భుడే సత్యము ఈ జగత్ అనేది ఆ హిరంజగర్భుడు నుండి ప్రకటమైనది మాత్రమే అయితే జగత్తు సత్యమా కల్పితమా సత్యము కాదు స్వప్నము కల్పితము అని కూడా అంతకు ముందు శ్లోకంలో చూసినాము అయితే క్రమము కదా జగత్తులో ఒక క్రమము ఉంటుంది అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫిక్స్డ్ గా ఉంటాయి జగత్తులో ఫిజికల్ లాస్ అన్ని కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి జగత్తు అటువంటి దాన్ని పట్టుకుని చాలా ఆర్డర్లీగా ఉంటుంది యూనివర్స్ ఈ అంటారు దాన్ని రథము అని కూడా అంటే జగత్తు చాలా సిస్టమేటిక్ గా ఆర్డర్లీగా ఉంటుంది చూడండి సూర్యుడు ఉదయం చుట అస్తమించుట మానున్నప్పుడే కేరళకు వచ్చింది మనకు వచ్చి దారిలో ఉన్నది ఈ రకంగా చాలా ఆర్డర్లీగా ఉంటుంది జగత్ ఆ ఆర్డర్ చూసి అది సత్యమని భ్రమపడే అవకాశము కాలదు కొద్దిసేపు తలుపు వేయాల్సి ఉంటుంది ఎండ ఎక్కువగా ఉంది ఇక్కడ కొద్దిసేపు ఒక పావు గంట సేపు తలుపు వేస్తే ఇంకా తర్వాత తలుపు వేయ ఎందుకంటే ఎండ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక జగద్రూపముగా పరమాత్ ఈశ్వరుడే భాషిస్తున్నాడు అయితే పరమాత్మకు జగద్రూపముగా భాషించే ఈశ్వరుడు అంటే సగుణ బ్రహ్మ దాన్ని హిరణ్యవర్ముడు అంట ఈ రెండింటికే అన్యోన్యాధ్యాసం ఉన్నది అది ఎలాగంటే గంజి పెట్టిన వస్త్రము వలే అని ఒక ప్రక్రియ మొదలు పెట్టారు ఆయన విద్యారణ్యవామి ఆయనకు చేతస్తూ ఉంటుంది ఇంకా అది పట్టుకున్నారంటే అదే తీసుకెళ్తూ ఉంటారు మనం కూడా మనకి నచ్చినా నచ్చకపోయినా దృష్టాంతం దానితోటే కాలేమం చేయాలి ఓకే ఇప్పుడు ఈ జీవులు అందరూ ఉన్నారు కదా జీవులు అందరూ వేర్వేరుగా ఉన్నట్లు కనబడుతున్నారు కానీ వాస్తవంగా వేర్వేరుగా ఏమీ లేదు ఆ హిరణ్యగర్భూలో అంతర్గతం అయ్యే ఉన్నారు కంటే భిన్నంగా లేరు కానీ ఉన్నట్టుగా కనబడుతున్నారు కదా అన్నట్లయితే అదే చూడండి ఈ గంజిపెట్టిన వస్త్రం ఉంది కదా దాని మీద రంగులు వేస్తారు అనేక రంగులు వేస్తా చిత్రకారుడు ఆ వస్త్రాన్ని ఎలా ఒక స్టాండ్ కి దాన్ని ఫిక్స్ చేసి కుంచె తీసుకుని రంగుల్లో ముంచి ఆ కుంచెను ఆ కుంచెతో వేర్వేరు రంగులు వేస్తారు ఆ వస్త్రం ఆ రంగులు ఎలా ఉంటాయంటే ఒక చోట పచ్చగా ఒక చోట ఎర్రగా అలా రంగులు వేర్వేరు ఉంటాయి ఎన్ని రంగులు వేసినప్పటికీ అది గంజి వస్త్రమే కాని ఈ రంగులు ఏవి కూడా ఆ వస్త్రము కంటే భిన్నముగా ఉన్నట్టు కనబడ్డా అవి వస్త్రము కంటే భిన్నముగా లేవు అది దృష్టాంతం మీరు దృష్టాంతం మీద చర్చ మొదలు పెట్టకండి సుమ ఉంటే అలాగే తీసుకోవటమే అంతే అదే అలా ఉండదండి వేరు వేరుగా ఉంటాయంటే మీరు అలా మొదలు పెడితే వర్క్ అవుతారు ఇది ఇస్ట్రేషన్ ఆయన దృష్టిలో అలాగే అదేవిధంగా ఈ హిరణ్య గర్భుడు అనే ఆయన సూక్ష్మ చైతన్య సూక్ష్మ బుద్ధి సూక్ష్మ రూపుడై ఉన్నాడు హిరణ్య గర్భుడు సూక్ష్మ ఉపాధి కలవాడు స్థూల ఉపాధి కలవాడు విరాట్ బ్రహ్మాండము ఉపాధి కాగలవాడు విరాట్ సూక్ష్మమైన మహత్తత్వము అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ సమష్టి బుద్ధి శక్తి సమష్టి విజ్ఞాన శక్తి ఉపాధి కాగలవాడు హిరణ్య సమష్టి విజ్ఞాన శక్తి విజ్ఞానశక్తి స్వరూపుడైన హిరణ్య గర్భమయందు ఈ వ్యష్టి విజ్ఞానమయులు జీవులంటే ఎవరు విజ్ఞానమయులు కదా ఈ వ్యష్టి విజ్ఞానమయులు అసంఖ్యాకములైన వ్యష్టి విజ్ఞానమయులందరూ కూడా ఆ సమష్టి విజ్ఞాన శక్తి స్వరూపుడైన హిరణ్య గర్భమయందు ఉన్నారు వేరుగా ఉన్నట్లు సూత్రాత్మ ప్రాణశక్తి ప్రధానము సూత్రాత్మ బుద్ధిశక్తి ప్రధానము హిరణ్య గర్భుడు ఫిజికల్ యూనివర్సు విరాట్ సందర్భాలు పట్టుకుంటున్నాయి ఒకప్పుడు హిరణ్య గర్భుణ్ణి సూత్రాత్మని కలిపేస్తాం ప్రస్తుతానికి అలా గమనిస్తూ ఉండండి తర్వాత శ్లోకం దగ్గరికి వచ్చేటి సూత్రాత్మ వేరే ఉంటుందా లేకపోతే కలిసిపోతుందో చూద్దాం సో ఎష్టి విజ్ఞానమయులైన జీవులందరూ సమష్టి విజ్ఞాన శక్తి స్వరూపుడైన హిరణ్య గర్భం ఎందు అంతర్గతులే ఉంటారు ఏమి విడివిడిగా ఏమి ఉండదు వాళ్ళకి సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఏమీ ఉండదు ఎలా అయితే తరంగములన్నీ సముద్రములో అంతర్గతం అయ్యే అలా ఉంటారు ఆ దృష్టాంతం బాగా ఉంది కదా మరి ఈయన దృష్టాంతం అది కాదు కదా ఈయన దృష్టాంతం వస్త్రము దాన్ని గంజి పెట్టడము దాని మీద రంగులు వేయడము కాబట్టి గంజి పెట్టిన వస్త్రానికి రంగులు వేసినప్పుడు ఆ రంగులు వేరువేరుగా కనపడినప్పటికీ వస్త్రము కంటే భిన్నముగా లేవు ఎలా అయితే లేవు అలాగే ఈ జీవులు వేరువేరుగా భాషిస్తున్నప్పటికీ సమష్టి విజ్ఞాన శక్తి స్వరూపుడైన హిరణ్య కంటే భిన్నముగా లేవు అంచేతనే ఓపిక పట్టాలి అని చెప్పాను ఓపిక లేకపోతే ఈ పాఠాలలో పార్టిసిపేట్ చేయటం కుదరదు కొందరు విసు కనిపిస్తుంది ఏంటి ఏదేదో ఒకసారి విరాట్ అంటాడు ఓసారి హిరణ్ ఎవరు కూడా ఎన్నిసార్లు విన్నా అదేదో అర్థమైనట్టు ఉంటుంది కానీ అదేమి అర్థం కాదు మళ్లీ మిమ్మల్ని చెప్పంటే మీరు చెప్పలేరు మళ్లీ నేను చెప్పాలంటే ఆ మొత్తం ఇంత పొడుగు మళ్ళీ నేనే చెప్పాలి నేనే కనిపిం చేసి పెట్టుకున్నాను కాబట్టి నేనే వాగుతూ ఉండాను సో ఏమిటి గోదా అంటే మరి ఏం చేద్దాం పంచదశీ దూరకం గ్రంథం దీన్ని ఆ విధంగా పుష్టి పడుతూ ఉండాలి ఇప్పుడు ప్రతిపదార్థం పదచ్ఛేదం శబ్దం ముందు సర్వ రా మహ్యా యథా సత్ ఘట్టి పట సూక్ష్మాకారైస్ వపు చూడండి తెలుగులో మసి అనే మాటలు అన్నారు కదా మసి సంస్కృతంలో మషి అర్థం ఒక్కటే సంస్కృతంలో మషికి తెలుగులో మసి అని ఉంటుంది ఆ మసి అయింది ఒక బుగ్గకి మసి ఏదో ఉంది అంటే మషి ఉంది అని అర్థం ఓకే యథా ఏ విధముగానైతే అనగా రంగుచే వేయబడి ఉండు లాంఛనం ఉంటే డాగు డాగు అంటే తెలుసు కదా మరక డాగు మరక ఈ సబ్బుతోటి పోగొట్టిది అదే దాన్ని లాంఛనము అంటారు సంస్కృతంలో సో కాబట్టి ఈ వస్త్రం మీద ఒకడు కుంచె పట్టుకుని రంగుల్లో ముంచి ఒక కుంచె కావచ్చు అనేక కుంచెలు కావచ్చు రంగుల్లో ముంచి ఇలా ఇలా వేస్తే ఆ గింజికి ఆ వస్త్రానికి ఆ రంగు పట్టేసుకుంది పట్టేసి ఇంక విడిగా ఏమీ ఉండదు కానీ విడివిడిగా ఎన్నో ఉన్నట్లు అనిపిస్తుంది ఉన్నది అక్కడ ఒక్క వస్త్రమే కానీ ఈ రంగులన్నీ కలిసి ఆ వస్త్రం కంటే భిన్నంగా విడివిడిగా ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది తథా అదే ఈశస్య ఈశ్వరుని యొక్క మకు సూక్ష్మదేహము అలా ఏం చెప్పారంటే అక్కడ సూక్ష్మాకారేహ అంటున్నాడు సూక్ష్మాకారై సూక్ష్మబుద్ధిస్వరూపులైన జీవులచే సర్వత్ర అంతటా లాంఛితం చిహ్నించబడి ఉన్నాడు అది అంటే ఇప్పుడు వస్త్రం తీసుకోండి అదే దృష్టాంతం వస్త్రం తీసుకుంటే దాన్ని మీరు అది విస్తారంగా పెద్ద వస్త్రము గంజి పెట్టింది గంజి పెట్టింది అంటూ ఉండాలి ఎందుకంటే నిర్గుణ పర బ్రహ్మకి మాయాశక్తితోటి సంయోగం వలన సగుణ బ్రహ్మ వచ్చింది వస్త్రానికి గింజ పెట్టడం అంటే రంగులు ఇటువైపు చూస్తే ఏదో పచ్చ రంగు అటువైపు చూస్తే ఎర్ర రంగు అలాగే వేరువేరు రంగులుగా కనపడుతుంది రంగులుగాను లేకపోతే రూపములు వేర్వేరు రూపములుగా ఏవో డాగులు మరకల్లాగా కనపడుతుంది వాస్తవంలో అక్కడ వస్త్రం తప్ప వేరే ఏమీ లేదు అదేవిధంగా ఒకే ఒక సమష్టి విజ్ఞాన శక్తి స్వరూపుడైన హిరణ్య గర్భుడు ఎందు ఇదిగో ఇంద్రుడు ఇదిగో అగ్ని ఇదిగో వరుణుడు అంటూ అనేక మంది దేవతలు అనేక మంది జీవులు ప్రాణులు మనుషులు ఇతర పశుపక్ష్యాది ప్రాణులు ఉన్నట్లుగా కనబడుతుంది ఓకే అంటే ఆ దృష్టాంతంలో చెప్పాలంటే ఒకే వస్త్రము ఇక్కడ ఎర్రదిగా అక్కడ పచ్చనిదిగా అక్కడ మరో రంగు కనబడుతుందో ఎలా అయితే అదే విధంగా ఒకే ఈశ్వరుడు ఇక్కడ ఇంద్రుడు వలె అక్కడ అగ్ని ఇక్కడ రావణాసురుడు వలె దుష్టుడు అసురుడు కూడా అయినా అక్కడ పశువు వలె అక్కడ ఏనుగు వలె ఇక్కడ మనిషి వలె అక్కడ దోమ వలే ఇక్కడ ఏగవలే కనబడుతున్నాడు ఎందుకంటే ఈ సకల ప్రాణుల ఎందు మీరు విజ్ఞాన శక్తిని చూడచ్చు కుక్కు అది ముక్కుతోటి బాగా పసిగడుతుంది అది విజ్ఞాన శక్తి యొక్క ఒక రూపం ఆ కుక్క ఉపాధి ఆ హిరణ్య గర్భుడే ఆ ముక్కుతో పసిగట్టేటువంటి చైతన్య శక్తి విజ్ఞాన శక్తి స్వరూపుడుగా భాషిస్తున్నాడు దోమ ఉందనుకోండి ఇంట్లో ఎప్పుడు రావాలి ఎప్పుడు బయటకు పోవాలి అనే దానికి తెలుస్తూ ఉంటాయి ఆ విజ్ఞాన శక్తి రూపుడుగా ఆయన భాషిస్తున్నాడు రావణాసురుడు విలన్ ఆ విలన్ విజ్ఞాన శక్తి రూపుడుగా ఆ పరమాత్మయే భాషిస్తున్నాడు రాముడు హీరో ఆ హీరో విజ్ఞాన శక్తి స్వరూపుడుగా ఆ పరమాత్మయే భాషిస్తున్నాడు కాబట్టి ఎన్ని విజ్ఞాన శక్తిమయులైన జీవులున్నారో విజ్ఞానమయులు అంటారు విజ్ఞానమయ పురుష జీవుడు అంటే విజ్ఞానమయుడు ఎనులు అలా అనుకోరు జను ఎవరుకుంటారు అంటే దేహ తాదాత్మ్యాన్ని కలిగి ఉంటారు మేము విజ్ఞానమయులము అని అనుకోరు అది పెద్ద డెవలప్మెంట్ అది మేము విజ్ఞానమయులము నేను విజ్ఞానమయుడను అని తెలుసుకోవడమే పెద్ద డెవలప్మెంట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనుక అటువంటి విజ్ఞానమయులు వేరువేరుగా ఉన్నట్లు కనపడతారు ఎలా అయితే ఒకే వస్త్రముందు వేరువేరు మరకలు వేరువేరుగా ఉన్నట్లు కనపడ్డాయో అలాగా మీరు ఎన్ని మరకాలను లెక్క పెట్టినా అక్కడ ఉన్నది ఒకే ఒక వస్త్రం అదేవిధంగా ఎన్ని రకముల జీవులను మీరు లెక్క వేసినా ఉన్నది ఒకే పరమాత్మ అన్ని జీవుల రూపంలో ఉన్నాడు దీనిని మహాత్ములు అనేక విధాలుగా వర్ణించారు ఇక్కడ ఏదో వస్త్రము గెండి పెట్టడము అములు ఏదో దాంతో పుష్టి పడుతూ బట్ అదర్వైజ్ ఈ విషం మహాత్ములు ఆ విషంలో ఆ విషంలోని మనసులో పెట్టుకుని ఎన్నెన్నో కవితలను ఆ మంత్రములను ఉద్భోషించినారు ఉదాహరణకి ఓ మంత్రం ఋగ్వేదంలో ఉంది నేను చాలాసార్లు చెప్పాను కుమారహ అంటే యంగ్ మ్యాన్ ఇప్పుడు కాళీకి వెళ్ళాను అనుకోండి అందరూ కుర్రాళ్ళు కనబడతారు కుమారహ కుమారహ కుమారహ వాళ్ళు చాలా హడావిడిగా ఉంటారు చాలా అల్లరి చెల్లరిగా ఉంటారు మ్యాథమెటిక్స్ మేస్టర్ అంటే కొంత రెస్పెక్ట్ ఇస్తారు కానీ తెలుగు మాస్టర్ అంటే అసలు ఏమీ రెస్పెక్ట్ ఇస్తారు అలా ఉంటారు కుమారి మళ్ళీ అక్కడే ఈ కో ఎడ్యుకేషన్ స్కూల్ అమ్మాయిలు ఉంటారు అమ్మాయిలు బుద్ధిమంతురాలుగా ఉంటారని మనం అనుకుంటాం వాళ్ళు అలాగేమీ ఉండరు వాళ్ళు అల్లరి చేస్తారు వాళ్ళు మాస్టార్ని వాళ్ళు ఆట పట్టిస్తారు వాళ్ళే ఆడరు ఈ అబ్బాయిలకు తగ్గట్టుగానే అమ్మాయిలు కూడా ఉంటారు సో ఆ కవి అంటాడు కవి అంటే ఋషి ఋషియే కవి నాన్ ఋషి కురుతే కావ్యం ఋషి కాని కావ్యమును చేయలేదు అంచేతనే మంత్రద్రష్టలైన ఋషులందరూ కవులే వాళ్ళని కవులుగానే వర్ణించారు ఋగ్వేద మంత్రములను దర్శించిన ఋషులను కవులను అన్నారు సో ఆ ఋషి అంటాడు సో నీవు ఈ యంగ్ మ్యాన్ రూపంగా నీవే ఉన్నావు అన్నాడు సాధారణంగా పెద్దవాళ్ళు ఎలా ఉంటారు ఈ యంగ్ పీపుల్ ను చూస్తే వాళ్ళు అసూయ పడతారు లేకపోతే వాళ్ళలో తప్పులు పడతారు లేకపోతే కాలం చెడిపోయింది కలికాలం వచ్చేసిందంటారు ఎలా మీకు ఎలా తెలిసింది కలికాలం వచ్చేసిందని చూడండి యంగ్ పీపుల్ అందరినీ చూడండి ఆ యంగ్ పీపుల్ ను చూస్తే దీనికి కలికాలం వచ్చేసిందని ఖాయమైంది ఎందుకని వాళ్ళందరూ జీన్స్ వేసుకున్నారు పెకప్పులు చేసుకున్నారు కాఫీలు తవ్వుతున్నారు అనిచేతనం కలికాలం వచ్చేసి అది కలికాలానికి చిహ్నం ఈ బన్నీళ్ళు చొక్కాలు ఉప్పేసి చెమట తోటి అలాగ పాతబెల్లి వేసుకుని ఉంటే అదంతా కృతయోగం అనమాట చొక్కాలు వేసుకుంటే కలియుగం ఎలా ఉంది ఈ మెషర్మెంట్ ఎలా ఉంది సో కాబట్టి వీళ్ళు జడ్జిమెంట్ చేస్తారా కానీ కవి అల్లా జడ్జిమెంట్ చేయడు ఋషి ఋషి ఏమంటాడంటే చూడు ఆ కుమారుడు రూపంగా నువ్వే ఉన్నావయ్యా హే ఇస్తు ఈ అమ్మాయిల రూపంగా ఈ యంగ్ అమ్మాయిలు సీతాకొక జలకల్లాగా ఇటు అటు గెంతులు వేస్తూ ఉన్నారే వీళ్ళ రూపంగా నువ్వే ఉన్నావు ఈ లోపల ముసలాయన కర్ర పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు ఋషేవా నీవు శిథిలుడవైపోయే అప్పుడే ఆ శిథిలుడైన ముసలివాడు వలే దండేన వంచిసి వంచ గతం కర్ర పట్టుకుని వెళ్తూ ఉన్నావు నువ్వు అని వర్ణిస్తావు ఇంకా ఏదో ఉన్నాయి అలాగే ఇంకో కమెంట్ అదిగో ఆ నీవే ఉన్నావు ఆ ఏనుగుపై విహరించే ఆ మావటీడు కూడా నీవే ఉన్నావు ఈ సింహమునందు నీవే ఉన్నావు ఆ సింహముచే భక్షించబడే ఆ లేడీ కూడా నీవే ఉన్నావు తినేవాడవు నీవే తినబడేవాడవు రాముడు రూపంగా నువ్వే ఉన్నావు రావణాసురుడు రూపంగా కూడా నువ్వే ఉన్నావు అంటూ ఈ విధంగా వర్ణించారు దీనికి ఓ దృష్టాంతం చెప్తారు ఈ దేవాలయంలో గోడల మీద బంగారపు రేకు వేసి వీళ్ళు చేసి పనులున్నాయి చూసారా ఈ దేవాలయం పేరుతో చేసి పనులున్నాయి చూసారా అమ్మో అవి థింకింగ్ పీపుల్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి ఈ దేవాలయాల పద్ధతి చూసి స్వామి వివేకానంద ముక్కు మీద వేలు వేసుకుని ఆయన వ్యక్తం చేసిన భావాలను వింటే మీరు ఆశ్చర్యపోతారు ఈ దేవాలయాల్లో ఇంత బంగారం ఎందుకు పెట్టుకున్నట్లు వీళ్ళు ఆ బంగారాన్ని అలాగే దేవాలయంలో దేవుడి నగల పేరట అట్టేపెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది దేవుడికి అలంకారం పుష్పములతో అలంకారం చేయవచ్చు కదా బంగారం తోటి ఆభరణాలతోటి వజ్రాలు వైడూర్యాలతోటి ఎందుకు అలంకారం చేయడము అంటూ ఆయన విరుచుకు పడ్డాడు స్వామి లేక దేవుడి నగలు అంటూ ఉంటారు దేవుడు నగల్లో వజ్రం పోయిందంట అంటే ఎవడో కొట్టేసి ఉంటాడు ఎవడో పట్టి ఎవడో ఉంటాడు అంత కామర్స్ అవుతున్నాడు మీకు పైనుంచి చూస్తే దేవుడు అన్నట్టుగా ఉంటుంది కొంచెం లోతులోపు చూస్తే కామర్స్ ఉంటుంది నేను ఒకసారి బాంబేలో గణేష్ మహారాజు ఉంటే బాంబే అంతా గణేష్ ఉంటుంది గణేష్ దేవాలయానికి వెళ్లే గణేష్ అంటే ప్రీతి ఉంటుంది కదా అందరు గణేష్ ఇష్టపడతారు చిన్నప్పుడు కూడా గణేష్ అంటే ఇష్టం ఉంటుంది హనుమాన్ అంటే ఇష్టం ఉంటుంది ఇష్టపడడానికి కొంచెం వాడు వికసించాలి పెద్ద వయస్సు రావాలి చిన్నపిల్లలకి గణేష్ అన్నా హనుమాన్ల మహోత్సాహంగా ఉంటారు కాబట్టి నేను ఆ విధంగా గణేష్ అంటే ఏదో ప్రీతి సో గణేష్ మందిరానికి వెళ్ళాను వెళ్తుంటే మాల రూపాయి సరే వాడు మాలా ఆఫర్ చేశాడు రూపాయి అన్నాడు సరే రూపాయ కదా రూపాయి తీసుకుడికి అప్పట్లో రూపాయి అప్పట్లో ఉంటే నేను ముప్పై ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను రూపాయి విలువైనదే సరే రూపాయి ఇచ్చి ఆ మాల తీసుకుని ఆ పురోహితుడికి ఇచ్చారు ఎంత దేవాలయం గూడు రోడ్డు మీద ఫుట్ పాత్ లోడు అది ఫుట్ పాత్ ఆక్రమించి కట్టిన గూడు అది ఆ గూడు గణేష్ మహారాజు ఆ పక్కనే ఆ గూడులో పురోహితుడు కూడా ఉంటాడు గూడు బయట వీడు మాలను సహజేస్తూ ఉంటాడు వాడి దగ్గర ఓ మాలలు ఉన్నాయి ఓ మాలే కొన్నా కొని దేవుడికి ఇచ్చాడు ఇంకోటింకో మాల కొన్నాడు ఆ మాల దేవుడికి సమర్పించి మా కళ్ళ ముందే మేము చూసుకుండగానే ఆ పురోహితుడు దేవుడికి అలా వేయడం మళ్ళీ తీర్చేసి మళ్ళీ వీడికే ఇవ్వడం అక్కడే ఉన్నాడు వాడికే ఇవ్వడం అక్కడే నిలబడి ఉన్నాడు మళ్ళీ ఇంకొకటి వస్తే మళ్ళీ ఆ మాల అంటే ఆరు మాలల్ని మందికి నా కళ్ళ ముందమ్ ఆరు మాలలు అదే మాలలు వాడు ఆరు మాలలు వస్తాడు రెండు వందల మాలలు అమ్ముతాడు రెండు వందల రూపాయల వసూలు అవుతాయి దాన్ని ఆ పురోహితుడు ఆ మాలైనా వాళ్ళిద్దరు వాళ్ళకి ఏదో ఒక షేర్ ఉంటుంది దాని ప్రకారం చూసుకుంటారు మనకేమనిపిస్తుంది గణేష్ మహారాజ్ పుష్పములను సమర్పిస్తున్నామని మనం అనుకుంటాం ఈ భక్తుల యొక్క లక్షణం వాళ్లకి గణేశుడు ఏమీ లేదు టూ హండ్రెడ్ రూపీస్ కలక్షణ కామర్స్ హండ్రెడ్ కామర్స్ వాళ్ళ వైపు నుంచి చూస్తే కామర్స్ తప్ప ఇంకేళ టెంపుల్ స్టార్ట్లు అయితే భక్తుల వైపు నుండి భక్తి అవి ఉంటాయి తప్ప అక్కడ ఉన్న వాళ్ళకి ఇట్ ఆల్ కామర్స్ ఇప్పుడు తిరుపతి టెంపుల్లో కూడా ఈ గారి మాట ఈయన వినలేదు ఇట్ ఈజ్ ఎ క్లాష్ ఈయన అరవై ఐదేళ్లకే రిటైర్ చేసేశారు రిటైర్ చేస్తే పెన్షన్ వస్తుంది అదర్ పెరక్స్ కన్నీ పోయి he is still active and he can make a lot more money for another 5 10 years indi bombing chest next world ochesar appude vaala akramin chesa ra sthana a big position therefore he doesn't like it here they they, they are unhappy bhakti kadu bhakti bhaktulone tappa akkade em unnadi misal idho sar like that so anyway digression now coming back to the point ఆ దేవాలయం గోడ మీద బంగారుపు రేకు ఒకటి పెట్టారు కాపడం చేశారు ఆ రేకు మీద దేవుడు బొమ్మలుంటాయి అలాంటి ఒక బొమ్మ అదేమిటంటే రామరావణ యుద్ధం బొమ్మ ఇటువైపు రాముడు వానరుడు ఆయన బాణం వేసుకున్నాడు బాణాలు వేస్తున్నాడు అలా వెళుతున్నాయి బాణాలు వెళుతున్నాయంటే వెళ్తున్నట్టు అటువైపు రావణుడు రాక్షసులు ఆయన బాణాలు వేసుకున్నాడు ఇది ఏమిటి బంగారమే ఆయన వేసి బాణాలు రావణాసురుడు ఆయన వేసి బాణాలు రాక్షసులు అక్కడ బంగారం తప్పింకే ఆ విధంగా ఈ సృష్టిలో ఈశ్వరుడు తప్ప వేరే ఏది లేదు నే పిల్లి పాలు తాగిస్తుంది ఓ ఈశ్వరుడు పాలు తాగి వెళ్ళినాడు ఒక్కొక్క గారి ఓ ఈశ్వరుడు గారి పట్టుకెళ్ళిపోయినాడు అని అనేక కథలు ఉన్నాయి కథలు మీరు వినుంటారు ఒక దేవుడు కల్లో కనబడి రేపు పొద్దున్న వస్తాను నాకు నువ్వు ఆహారం అని అన్నా ఆయన పొద్దున ఆహార పదార్థాలన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు దేవుడిని దేవుడిని ఆహ్వానించడం కోసం ఇంటి ముందు తోరణాలు కట్టాడు ఈ లోపల ఒక బర్రె వచ్చింది ఆ తోరణాలని తిండి దానికి ఆకులు మన తింటుంది ఈయన ఆ బర్రెని కర్రబుచ్చి కొట్టి తనవేశాడు ఆ తర్వాత ఓ బిచ్చగాడు వచ్చాడు అయ్యా నాకేదనా తిండి పెట్టదా ఈయన ఇంకా దేవుడు దేవుడిని నైవేద్యం పెట్టండి పెట్టడానికి వీలు లేదు మన వాళ్ళు ఇప్పటికీ ఎండ దేవుడిని నవేద్యం పిల్లవాడు అడిగినా పెట్టడం పిల్లవాడు ఏడుస్తున్నా పెట్టడం ఎందుకని ఇంకా నైవేద్యం అవలేదు కాబట్టి అదే పిల్లవాడికి పెడితే అంత అంతకంటే పెద్ద నైవేద్యం వేరే ఏమి ఉండదా కాదు ఇంకా సహస్రనామ పూజ నీ సహస్రనామ పూజ ఎప్పటికవుతుంది సహస్రనామ పూజ ఎప్పుడు పూర్తి అవుతుంది అష్టోత్తరం అయితే ఏదో పూర్తవుతుంది తప్ప సహస్రనామ పూజ అదేమో పూర్తవు పిల్లాడు ఏడుస్తున్నాడు వాడేమో గారి కావాలంటాడు ఆ దారి వాడికి పెట్టు ఆ దేవుడు మెడ వేయ దేవుడు మేడు దాని తర్వాత వేయచ్చు ఉల్దు వాడికి ఒక పిల్లలు గారి అంటే ఇష్టపడతారు కాబట్టి వాడెవడో బిచ్చగాడు వస్తే మళ్ళీ వీడి తరివేశాడు కన్నపుచ్చుకుని తరివేశాడు దేవుడు రానేలేదు వీడి అనుకునే దేవుడు రానేలేదు రాత్రి మళ్లీ నిద్రపోయాడు నిద్రపడితే ఈసారి దేవుణ్ణి మళ్ళీ కల్లోకి వచ్చాడు దేవుడు ఎప్పుడూ కల్లోకి వస్తూ ఉంటాడు ఇదొక విందు జాగ్రత్త అవస్థలో రాడు దేవుడు అదేం ప్రారంధమో తెలియదు కల్లో కనపడి వీడు అడిగాడు ఏమయ్య నువ్వు వస్తానో రాలేదని నేను వచ్చాను కరగొచ్చు కొట్టావు సారి ఇంకోసారి ఏమో తిట్టి పంపించావు వచ్చాను అని ఈ మీరు విని అలాగే ఇంగ్లీష్ సాహిత్యంలో ఇంకో కథ ఉన్నది వరదలు వస్తున్నాయి ఒక ఫాదర్ ఉంటాడు ఆయన చర్చిలో ఉంటాడు వరదలు వచ్చేస్తున్నాయి రండి అందరినీ ఇవాక్టివేట్ చేస్తున్నాం అని కౌంటీ అఫీషియల్స్ వచ్చి చెప్తారు అంటే గాడ్ విల్ సేవ్ మీ అని ఆయన వెళ్ళాడు ఇక్కడే ఉండిపోతాయి ఈ లోపల వరదలు వచ్చేస్తాయి వరదలు వచ్చేస్తే ఈ లోపల ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళని రక్షించడానికి Boats వేసుకుని ఈ కౌంటీ అఫీషియల్స్ ఈతగాళ్లు వస్తారు బోట్స్ మీద వచ్చి రాదారు కమా అందరూ వెళ్ళిపోయారు నువ్వు ఆగిపోయావు వరద వచ్చేసింది అంత రా అంటే గాడ్ విల్ సేవ్ మీ నేను రాను అంటాడు పిలుపులో floor, ఫ్లోర్ అంతా నిండిపోతుంది వరద వీళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు అప్పుడు బోట్ మీద మళ్ళీ ఇంకొక గ్రూప్ వస్తుంది god will save me, I, I will not come. అని రాడు ఈలోపులో సెకండ్ ఫ్లోర్ నిండిపోతుంది వీడు పైకి ఎక్కుతాడు రూఫ్ మీద ఉంటాడు వాడెవడో హెలికాప్టర్ లో వస్తాడు నిత్యం విసిరి పట్టుకోతేనే పైకొచ్చేస్తే నేను రక్షిస్తాం మేము అని వాళ్ళు కేకరే వేస్తే గాడ్ విల్ సేవ్ మీ ఐ విల్ నాట్ కమ్ అంటే ఆయన కొట్టుకుపోతాడు ప్రాణం పోతుంది అప్పుడు హిరన్ కి వెళ్లి గాడ్ని అడుగుతాడు అమ్మయ్య నువ్వు నన్ను రక్షిస్తావని నేను నమ్ముకుని నువ్వు నన్ను రక్షించలేదు అని అడుగుతాడు అయితే ఆయన చెప్తాడు నేను నాలుగు సార్లు వచ్చాను నిన్ను రక్షిద్దామని నాలుగు సార్లు కూడా నా రక్షణని నువ్వు స్వీకరించలేదు అని చెప్తాడు ఈ కథ కదా కాబట్టి విజ్ఞానమయులైన జీవుల రూపముగా ఈశ్వరుడే గలడు త్వం గురు శిష్య గురువు శిష్యుడవు నీవే మూర్ఖుడవు నీవే విద్వాంసుడవు నీవే అన్ని నీవే అని ఈ విధంగా కవులు ఋషులు వర్ణించినారు అంటే ఇక్కడ విషన్ ఏమిటంటే గాడ్ ఈస్ నాట్ పర్సనలైజ్డ్ గాడ్ ఈ పర్సనలైజ్డ్ గాడ్ అన్నది మీకు ఉపనిషత్తులలో కానరాదు పర్సనలైజ్డ్ గాడ్ అన్నది చాలా ప్రిలిమినరీ లెవెల్ ఆఫ్ గాడ్ వర్షిప్ అని స్వామి వివేకానందం ఓ చోట స్పష్టంగా చెప్పినాడు వెరీ ప్రిలిమినరీ లెవెల్ ఆఫ్ Uh, godliness. Very preliminary. What is worshipping God in a form as a personalized God? That's what we call it, right? We are not. Mallinko sarandamu yathā evitamugānai te gattitahā ganjipetravadina patahā vastramu sarvatahā antatā maśyā maśyā మసి రంగులుబబడినై సుండు తే విధముగా ఈశ సమష్ి విజ్ఞానశక్తిస్వరుపుడైన హిరణ్యగర్భు యొక్క వపు సమష్ి విజ్ఞానశక్తి అనే దేహము లేదా మహత్తత్వమనే దేహము సర్వత్రాంతటైరీ ఆకారం అంటే శరీరం సూక్ష్మ ఆకారం అంటే సూక్ష్మ శరీరం అంటే విజ్ఞానమయుడైన పురుషుడనమాట విజ్ఞానమయులకు జీవులచే లాంఛితం చిహ్చి ఉన్నది గుర్తులు పెట్టబడి ఉన్నది అని చుక్కలు పెట్టబడి ఉన్నది చుక్కలు చుక్కలు చుక్కలు పెట్టినట్టుగా ఆ పరమాత్మ యొక్క సూక్ష్మ శరీరమునందు ఇక్కడో జీవుడు అక్కడో జీవుడు అక్కడో జీవుడు అలాగే అందరి జీవుడు ఆ సూక్ష్మ శరీరం అంతర్గతులై ఉన్నారు మహిళ సద్ఘట్ిట సూక్ష్మాైస్తేష్యా వుతాభాతర్ణపూరి ఫలి విరాట్ దగ్గి విరాట్ అంటే సమష్టిభిమాని అంటే ఈ బ్రహ్మాండమంతా నేనే అనే అభిమానము గల సమష్టి పురుషుడు విరాట్ అనప్పుడు ఇది ఒక గొప్ప విషయం చాలా ఎనిగ్మెటిక్ గా ఉంటుంది అంటే చాలా అది ఊహ ఊహకు ఊహ రూపంగానే ఉంటుంది తప్ప అది మీకు ఫిజికల్ గా కనపడేదేమీ కాదు ఇప్పుడు మీరు గమనించండి మీరు వీధిలో నిలబడి ఉన్నారనుకోండి మీకు హైదరాబాద్ యొక్క ఏ రూపం కనబడుతుంది ఆ వీధి ఇటు ట్రాఫిక్ గోతులు అవి కనబడుతుంది అదే విమానంలో పైకి వెళ్ళారనుకోండి అప్పుడు మీకు హైదరాబాదు యొక్క ఒక విలక్షణమైన రూపం కనపడుతుంది అది ఎలా కనపడుతుందంటే చుట్టూ అంత విశాలమైన ఖాళీ ప్రదేశము ఆ మధ్యలో వేలాది ఇళ్లు అలాగే బుట్టలు ఒక గ్రూప్ కింద ఉండి అవన్నీ ఒక యూనిట్ కింద కనపడుతుంది విమానంలో వెళ్తే అంటే అర్థం ఏంటి మీరు ఓ వదిలోనో లేక ఓ వీధిలోనో నిలబడి చూసినట్లయితే మీకు కనబడే హైదరాబాదు ఒక రకంగా ఉంటుంది విమానంలో పైకెండి చూసినట్లయితే కనబడే హైదరాబాదు భిన్నంగా ఉంటుంది ఇది ఒకటి గమనించదగ్గ విషయం అంటే మీరు చూస్తున్న దృష్టికోణము ఎట్టిది దాన్ని బట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండము గలదు ఈ బ్రహ్మాండము ఒక అండాకారము దాని పేరే అండా అన్నారు అండాకారముగా ఉన్నది ఫిజికల్ యూనివర్స్ ఫిజికల్ యూనివర్స్ మెటీరియల్ యూనివర్స్ అంటే పంచభూతములు స్థూల పంచభూతములతో నిండి ఉన్న బ్రహ్మాండము మ్యాటర్ అండ్ ఎనర్జీ అండి మేటర్ అండ్ ఎనర్జీ మేటరు సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ గ్యాసియస్ స్టేట్ కింద మూడు రకాలుగా మేటర్ ఉన్నది ఎనర్జీ అనేక రూపాలలో శక్తి స్పేస్ అండ్ టైమ్ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది బ్రహ్మాండం సోలం బ్రహ్మాండం టైం దేవుంది స్పేస్ పెట్టుకోండి పంచభూతాలు ఈ పంచభూతములతో కూడిన బ్రహ్మాండం ఇది ఒక అండాకారంగా ఉంటుంది గుడ్డు ఆకారంగా ఉంటుంది అని గుడ్డు ఆకారంగా ఉంటుందంటే ఇప్పుడు హైదరాబాద్ ఏ ఆకారంగా ఉంటుంది అంటే ఇలాగా ఒక ఎగుడు దిగుడు లేకపోతే వంకర టెంకర రూపంగా ఉంటుంది ఎప్పుడు పైకి వెళ్లి చూసినప్పుడు మీరు మీ ఇంటి ముందు వీధిలో నిలబడి చూసినప్పుడు అలాగే కనపడుతుంది పైకి వెళ్లి చూసినప్పుడు అలాగే ఉంటుంది అలాగే ఈ బ్రహ్మాండమును మీరు రూమ్ లో కూర్చుని కిటికీలోంచి చూస్తే మీకు ఏం కనపడదు మీరు ఒక విశాలమైన దృక్పక్షముతో ఈ మొత్తం బ్రహ్మాండమునంతనూ మీరు బాధన చేయగలగాలి అలా భావన చేసి ఆ ఋషి వర్ణిస్తే దాని పేరే పురుష సూక్తము అప్పుడు ఆయన పురుష సూక్తంలో ఆ బ్రహ్మాండమునంత చూస్తున్నాడు చూస్తూ అంటాడు సహస్రశీ ఈ పురుషుడు అనంతములైన తలాలు గలవాడు అంటేవిట ఆయనకి బ్రహ్మాండంలో ఎన్ని తలలు ఉంటాయి అన్ని తలలు ఆ పరమాత్మ యొక్క తలలే ఆ పురుషుని యొక్క తలలే అంచేత ఇప్పుడు పురుషుడికి ఎన్ని తలలు ఉన్నాయి అనంతములైన తలలు సహస్రాక్ష సహస్రపాత అనంతములైన కళ్ళు అనంతములైన కాళ్ళు ఈ విధంగా ఆ పురుషుణ్ణి వర్ణిస్తారు సో బ్రహ్మాండ శరీరి అలాంటి పురుషుడు ఉంటాడా ఉంటాడంటే ఈ దేవుడు ఉంటాడా అన్నట్టు దేవుడు ఉన్నాడా ఉన్నాడంటే ఆస్తికుడు లేదంటే నాస్తికుడు రెండు పక్షాలు ఉంటాయి ప్రపంచంలో రెండు పక్షాలు ఉంటాయి ఒకటే పక్షం ఉంటుంది అని లేదన్న వాళ్ళందరూ దుస్తులు పాపాత్ములు అని దృష్టి కూడా అనవసరం వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అనేక అభిప్రాయాలు ఉంటాయి లోకంలో కాబట్టి అలాంటి పురుషుడు ఉన్నాడా ఉన్నాడని వేదము చెప్తా ఆస్తికుల యొక్క దృష్టి అలా ఉంటుంది ఉన్నాడు దీనికి లాజిక్ ఏమిటో తెలుసిన అంటే ఇది వృద్ధి నమ్మకం కాదు వృద్ధామంది వేయాలున్నాయి విశేషాలు ఉన్నాయి అలాంటి నమ్మకం కాదు దీనికి ఒక లాజిక్ ఉన్నది లాజిక్ ఏమిటంటే నీ దేహం కేసు చూసుకో నీ దేహం కూడా ఆ బ్రహ్మాండము యొక్క ఒక జలక్ ఒక చిన్న బ్రహ్మాండమే చిన్నదిగా ఉంటే నీ దేహం అయింది బ్రహ్మాండంలో ఐదు ఐదు భూతములు గలవు నీదేహంలో కూడా పంచభూతములు గలవు బ్రహ్మాండములో ప్రాణశక్తి వాయువు నీ దేహంలో ప్రాణశక్తి ఉంది బ్రహ్మాండంలో విజ్ఞాన శక్తి నీ దేహము కూడా విజ్ఞాన శక్తి సో సర్వత్రా బ్రహ్మాండములో ఏది ఉందో అది నీ ఎందు గలదు బ్రహ్మాండే ఈ పిండామును ఇది కూడా అండాకారంగానే ఉంది అలా అనుకోండి కొంచెం వీడు ఇలాగా ముడుచు అనుకోండి రెండు కాళ్ళు ముడుచుని కూర్చున్నాడు అనుకోండి ఉంటాడు బుద్ధులాగే తలం ఉంచుకుని రెండు కాళ్ళు ముడుచు కూర్చుంటే తల్లి గర్భంలో ఎలా కూర్చుని ఉంటాడు అండాకారంగానే కూర్చుని తల్లి గర్భం మనిషి యొక్క ఇవల్యూషనరీ సైకిల్ మొత్తం అంతా కూడా తల్లి గర్భంలో రిప్రొడ్యూస్ అవుతుంది నన్ను ఎవరో అడిగారు అమెరికా వెళ్ళాం అమెరికాలో వెళ్ళాం ఎవరి మానవులు కోతుల నుంచి పుట్టే రౌనంటారా అంటే నేను మీకు సందేహం ఎందుకు వచ్చిందా డార్విన్ మహాశయుడు అలా చెప్పిన తర్వాత సైంటిఫిక్ గా చెప్పాడా మీకు డౌట్ ఎందుకు వచ్చింది ఎస్ అంటే సైన్స్ సరే మీ వేదాంతం ఏం జరిగింది వేదాంతంలో కూడా చెప్తున్నా ఎస్ మీకు దృష్టాంతం ఏంటంటే తల్లి గర్భంలో పిండము ఆరంభంలో కోతి వలె ఉంటుంది కోతికి తోపు ఉంటుంది ఆ పిండానికి కూడా తోపు ఉంటుంది ఆ పిండము నాలుగు ఐదు మాసాల పిండానికి తోపు ఉంటుంది కోతిలాగా ఉంటుంది ఆ పిండము పెరిగి పెరిగి పెరిగినప్పుడు తోక జారి ఉంది కాబట్టి ఇప్పుడు మనిషి తో కోతి నుంచి వచ్చాడా లేదా కాబట్టి మనిషి కోతి నుంచి పుట్టేడు అన్నది యథార్థం అది అందులో తప్పేం లేదు